అలాగే ఇప్పుడు లోక ప్రఖ్యాతి పే పేరు ప్రతిష్ఠల మీద ఆశ ఉంటుంది కొంతటి అదో రకంగా గ్రీడ్ ఉంటుంది అది ఎలా ఉంటుందంటే సో ఆ గ్రామంలో పేరు ప్రతిష్టలు వచ్చాయనుకోండి ఆ తాలూకా అంతా రావాలని ప్రయత్నిస్తాడు తాలూకాలో వచ్చాయనుకోండి జిల్లా అంతా రావాలని ప్రయత్నిస్తాడు జిల్లా అంతా వస్తే రాష్ట్రం అంతా రావాలి రాష్ట్రం అంతా వస్తే ఇండియా అంతా రావాలి ఇండియా అంతా వస్తే విదేశాల్లో రావాలి కానీ ఆ ప్రతిష్ట ఆ ప్రశ్న అది ఎప్పటికీ పూర్తయ్యేది కాదు ఇది లా కొనసాగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఆశ ఎక్స్ ఆశ యొక్క రూపాలే కామనల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాంటిసిపేషన్స్ అన్నిటినీ కూడా త్యాగం చేసి అలా దాన్నే హార్మోని అంటారు టోటల్ హార్మోని విత్ వాట్ ఈజ్ ఉన్న ఉన్న దానితో పూర్తి సమరసత ఉన్న దానితో పూర్తి సమరసత అంటే ఏంటి వెదర్ సిస్టమ్స్ కానీ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ సొసైటీ కానీ మనుషులు కానీ కుటుంబ సభ్యులు కానీ చుట్టూ ఉన్న వాతావరణం కానీ పరిస్థితులు కానీ ఏవి ఎలా ఉన్నాయో వాటితోటి నేను పూర్ణమైన హ్యాపీనెస్ ఆనందంగా ఉన్నాను సమరసత హార్మోని టోటల్ హార్మోని దేని గురించి నెగిటివిటీ లేనే లేదు వాడు పరబ్రహ్మస్వరూపుడే ఉంటాడు అది జీవన్ముక్తి అంటే సాధారణంగా మానవ మానవ సమాజాలలో ఇటువంటి స్థితి ఒకటి ఉంటుందని కూడా తెలియదు అయితే చిత్రం ఏంటంటే కర్మకాండ సందర్భంలో తెలియదు కర్మ చేస్తూ ఉంటాడు ఏవేవో స్వర్గం కావాలని లేకపోతే భోగాలు కావాలని ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు వాడికి తెలిసే అవకాశం లేదు ఉపాసకులు కూడా ఉపాసనలు చేస్తూ ఉంటారు ఏవో భోగాల కోసం వాళ్ళకు కూడా తెలిసే అవకాశం లేదు వేదాంతంలోనే ఆ పూర్వస్థితి సంభవము అనే విషయం తెలిసే ఛాన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా తెలుసుకోకపోతే ఇంకెక్కడ తెలుసుకుంటారండి కాబట్టి అటువంటి స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ దాన్ని ఇక్కడ బాగా గట్టిగా చెప్తూ ఉంటారు విగత తృష్ణ ఇంకా తర్వాత అపరిగ్రహ ఇవన్నీ ఈ వర్ణనలన్నీ చాలా చిత్రంగా ఉంటాయి మీరు చాలా ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి మీ ఒక ఫిక్స్డ్ మోషన్స్ పెట్టుకుంటే ఈ వర్ణనలు వర్కౌట్ కావు అపరిగ్రహ సో పరిగ్రహము అంటే వస్తువులను ప్రోగు పెట్టుకుట ప్రోగు చేయుట దాన్ని పరిగ్రహం అంటారు అంటే ఇలాగా ఇప్పుడు మన వాళ్ళు పరిగ్రహానికి దృష్టాంతంగా చెప్తున్నా మరో అనుకోకుండా ఇప్పుడు మనం షర్ట్ తొడుక్కుంటాం ఏదో విజువల్ లాంటి షర్ట్ తొడుక్కుంటాం ఈ షర్ట్స్ని పోగేస్తూ ఉంటారు ఓ ఓ వంద షర్ట్స్ పోగే ఆ షర్ట్స్ అలాగే ఉంటాయి కొత్త షర్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఫ్యాషన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఆ షర్ట్స్ నేను నేను చెప్తూ ఉంటాను మీరు ఏ షర్ట్స్ కొనొద్దండి అసలు మీరు ఏది కొనదండి చెప్తాను ఎందుకంటే నేను ఈ షర్ట్ నాకు గుర్తుండే గత ఆరు సంవత్సరాల నుంచి ధరిస్తున్నాను అది చిరిగిపోతే పోతే దీన్ని పక్కన పెట్టి దీని ఏదో ఇల్లు చుకునే వస్త్రం కింద దీని కింద వాడుకుంటూ మరో వేసుకోవచ్చు తప్పేం కాదు కానీ ఇది చిరగదు కదా అది చిరక్కకపోతే ఏం చేయమంటారు అది చిరగలేదు అది చక్కగా ఉంటుంది నేను తొడిగే షర్ట్స్ చాలా ఫ్యాషనబుల్ ఉంటాయండి మీరు అండర్ ఎస్టిమేట్ చేయగల చాలా మోస్ట్ ఫ్యాషనబుల్ షర్ట్స్ తొరుగుతూ ఉంటాను నేను ఎక్కడి నుంచో కొట్టుకు అది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా వండర్ఫుల్ నేత చెమటని అబ్జర్వ్ చేయటంలో కానీ గాలిని పోసుకోవటంలో కానీ మంచి ఫస్ట్ క్లాస్ ఉంటుంది షర్ట్ చూడడానికి దిట్టంగా ఉన్న ఉన్నట్టు అనిపించినా వేసం కాలం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఐ డోంట్ వాట్ గివ్ టా జస్ట్ హోల్ ఆన్ టు ఇట్ అంటే ఊరికే పోగొట్టారనుకోండి పోగు పుడుతూ ఉంటుంది అది మంచిది కాదు అయ్యి ఏమంటే పోనీ బీరువాలో ఉంటాయి కదా షర్ట్స్ పోగు పెడితే నష్టం వచ్చింది బీరువాలో ఉంటాయి షర్ట్స్ షర్ట్స్తో పాటు ప్యాంట్స్ కూడా పోగేస్తారు ఏమంటే డ్రెస్సెస్ సూట్స్ సూట్స్ ఇవన్నీ పోగేస్తారు పాదరక్షలు పోగేస్తారు అలా పోగేస్తూ ఉంటారు పది ఇరవై ముప్పై తర్వాత ఇంకా లేడీస్ అయితే చీర్లోకి పోగేస్తూ ఉంటారు ఇంకేలా అని పేరు ఎన్ని వార్డ్రోబులు చాలా వాటి నిండా ఇగవే వస్త్రాలే గోడ అంతా ఈ మూలం జామూల దాకా వార్డ్రోబే దాంట్లో పెట్టుకుని ఉంటారు ఏం చేస్తారు వీటిని అన్నింటి ఆభరణాలు పోగేస్తూ ఉంటారు తర్వాత పోపు డబ్బాలు ఉంటాయి చూడండి వాటిని పోగేయడం మామూలుగా పోపు డబ్బాలు ఏదో కావాలి ఆరో ఎనిమిదో ఓ పది చెట్లు జనరేషన్ టు జనరేషన్ అన్నట్టుగా ఈ పాత సెట్లో ఈ ఈ ఐదేళ్ల క్రితం సెట్ ఒకటి ఉంటుంది కొత్త సెట్ ఇక్కడొస్తుంది ఇంకో సెట్ ఇంకో సెట్ ఇవేవో అలా పోగేస్తూ కిచెన్ నిండా సామాన్లు పోగేస్తూ సో ఆ తర్వాత ఉంగరాలు పోగేయడం కలజళ్ళు పోగేస్తూ ఉంటాం ఇవేవో పోగే వాచీలు పోగేయడం ఏవేవో పరిగ్రహం భగవాన్ మహర్షి దీని గురించి తల గట్టిగా చెప్పేవారు ఏమని చెప్పేవారంటే పరిగ్రహాన్ని మీరు తగ్గించకపోతే ఈ పోగేసినటువంటి సామాగ్రి ఉంటుందో చూసారా ఇది కేవలం అల్మైరాలోనో క్యాబినెట్లోనో లేకపోతే కిచెన్లోనో పోగుపడుతుందని మీరు అనుకోద్దు అది మీ మనస్సులో ఎక్యూములేట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక డైమండ్ నెక్లెస్ కొని మీరేమో లాకర్లో పెట్టి ఇంటికి డైమండ్ నెక్లెస్ కొనకపోతే లాకర్ అక్కర్లేదు లాకర్ ఉంది అండి అనవసరం కదా డైమండ్ నెక్లెస్ కొనబట్టి లాకర్ అవసరమైంది ఈ డైమండ్ నెక్లెస్ లాకర్లో పెట్టి ఇంటికి ఇప్పుడు డైమండ్ నెక్లెస్ లాకర్లో ఉందా మీ హృదయంలో ఉందా చెప్పండి హృదయంలో ఉంటుంది లాకర్ ఉంది కదా ఉంది దట్ ఈజ్ ఓకే దట్ ఈజ్ అది మంది ఎలాగూ కాదు మన అది ఇక్కడే ఉండిపోతుందో మనం వెళ్ళిపోతాం స్వర్గానికి అది కాదు పాయింట్ మన హృదయంలో ఉంటుంది అది మీరు ధ్యానాన్ని కూర్చోగానే డైమండ్ నెక్లస్ గుర్తుకొస్తుంది ఆ డైమండ్ నెక్లస్ చుట్టూ ఉన్నటువంటి అనేక సంకల్ప వికల్పాలు ఉంటాయి అవన్నీ గుర్తుకొస్తాయి దానికి సంబంధించి బోల్డ్ అంత సమాచారం ఉంటుంది మనస్సులో అదంతా ఫ్లాష్ అవుతుంది ఇది ఎలాగంటే మీకు సాఫ్ట్వేర్లో ఈ కంప్యూటర్లో ఆ ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్కి ఒక పేర్ ఉంటుంది దాని మీద క్లిక్ పెట్టగానే ఏ యాభై పేజీల ఫైల్ వస్తుంది అలా డబ్బు డబ్బు వచ్చేస్తుంది యాభై పేజీల ఫైలు ఆ రకంగా ఇలా కూర్చుని వీటిని ధ్యానం చేస్తుండగానే ఓ ఏదో ఒకటి గుర్తుకొస్తుంది ఓ ఫైలు క్లిక్ అవుతుంది అది క్లిక్ అవగానే ఇంకా అది అలా వస్తుంటుంది అవన్నీ వస్తుంటాయి ఇంక ధ్యానం ఏం చేస్తాడు ఇలాంటి ఐటెమ్స్ మీరు పావు గంట ధ్యానం చేస్తారని కొన్ని మూడు ఐటమ్స్ చాలు మొత్తం ధ్యానాన్ని అంతా కూడా కబలించేయటాన్ని మూడు ఇంటూ ఐదు పదిహేను నిమిషాలు సరిపడుతుంది మూడు ఐటమ్స్ చాలు మనమేమో ముప్పై ఐటమ్స్ పోగేసి కూర్చుంటే ఎప్పుడు ఇంకా ధ్యానం చేస్తారు అలాగా పరిగ్రహము సరికాదు పరిగ్రహాన్ని యూషుడ్ టోటల్లీ అవాయిడ్ భగవాన్ వరమహర్షి చెప్పేవాడు మీరు ఈ కొని పోగేస్తూ ఇవన్నీ మీ మనస్సులో పోగపడతాయి మనస్సు అంతా కూడా చాలా ఎలా తయారవుతుందంటే నిండా సామాన్పోయి చేయ కాలు కలపడానికి వీలైన స్థితిలో తయారవుతుంది చూడండి అలా తయారవుతుంది మనస్సు అటువంటి మనస్సుతో మీరు ధ్యానాన్ని చేయలేరు అపరిగ్రహ సో మహాత్మా గాంధీ గారు ఒక గొప్ప పోయిట్ గురించి చెప్పి వారు సో ఆ థరో అనే పోయిట్ ఆ నేషనల్ పోయిట్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆయన థొరో మహాత్మా గాంధీ గారు ఆయన జీవితంలో రాసుకుంటారు నేను థరో తోటి ఇన్స్పైర్ అయ్యాను అని రాసుకుంటాను థొరోను అతను మెసచ్యూసెట్స్ బోస్టన్ దగ్గర ఉండేవాడు ఆయన వాల్డన్ పాండ్ అని ఒక చిన్న లేక్ పక్కన ఒక చిన్న గదిలో ఉండేవాడు అక్కడే ఉండేవాడు ఇంట్లో ఉండేవాడు కాదు ఇంట్లో ఫ్యామిలీకి దూరంగా ఏకాంతంలో ఉండేవాడు ఒక రకంగా సన్యాసిగా ఉండేవాడు సన్యాసి అంటే ఇలాంటి వేషమోదీ ఉండేది కాదు కానీ మనస్సులో సన్యాసైన అక్కడ ఉండేవారు ఆయన గదిలో సామాన్ ఏమిటంటే మినిమం పెట్టుకున్నారు ఒక ఫైర్ ప్లేసు ఎందుకంటే చలి అక్కడ చలి చేసాం కదా తర్వాత ఒక స్టవ్ పర్వ్ వాటర్ కాచుకుంటూ భోజనం ఎవరో తీసుకొచ్చేవారు అలాగే మినిమం సామాన్లు పెట్టుకునేవారు సో ఆయన అడిగారు పోనీ ఆ ఫైర్ ప్లేస్కి కావాల్సినటువంటి వుడ్డు ఫైర్ ఉండేది అక్కడికి అక్కడి నుంచి తీసి పెట్టుకుంటూ ఉండాలి రోజు అక్కడికి ఎక్కి తీసుకుంటూ ఉండాలి ఒక లేడర్ అంటే ఒక నిచ్చెనం ఒకటి తీసుకొచ్చి పెడతాము మీకు పైకి నిన్ను తీసుకోవచ్చు కదా అంటే ఆయన యుద్ధం చెప్పాడు అంటే మన ఎలాగా మన అది ఎలా తీసుకుంటామంటే అక్కర్లేదు ఎందుకంటే ఆ వుడ్డు కావాల్సి వచ్చినప్పుడు ఈ కుర్చీని కుర్చీలోంచి లేచి కుర్చీని టేబుల్ మీద వేసుకుంటే ఆ వుడ్డు దొరుకుతుంది కాబట్టి కుర్చీ టేబుల్ తోటి పుస్తకం చదువుకుంటే అయితే పనికొస్తుందో ఆ వడ్డు తీసుకున్నప్పుడు అది సరిపడుతుంది కాబట్టి ఇంకా వేరే సామాన్ అక్కర్లేదు అని చెప్పి తీసుకోలేదు ఆ మొత్తం లో ఇది ఇలాగే ఉంటుంది సామాన్ ఓ కుర్చీ ఓ టేబుల్ ఓ స్టవ్ పైప్ ప్లేసు నాలుగు వుడ్ పీసులు అలా ఉంటుంది ఆ సామాన్తో ఉండేవాడు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఆయన మహాజ్ఞాని ఆయన రచనలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ రచనలు వాటి చేత మహాత్మా గాంధీ గారు ఇన్స్పైర్ అయిపోయారు కాబట్టి అపరిగ్రహము మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ అని సమాజంలో మనకి ఎంత మినిమమో అంత ఇప్పుడు మీకు కాఫీతో కొట్టుగా ఏదైనా కుకీ తినే అలవాటు అనుకోండి కుకీ అంటే అదే బిస్కూట్ తినే అలవాటు ఉంది అనుకోండి మొత్తం కంపెనీలు ఎన్నున్నాయి అన్ని రకాల బిస్కుట్లు ఇదో ప్యాకెట్ అదో ప్యాకెట్ ఇరవై ప్యాకెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టుకోకూడదు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని కొంత ఆరోగ్యకరమైంది మంచిది ఇదో ఒకటి తీసుకుని అక్కడ పెట్టుకోవడం దాంతో కలెక్స్ చేయడం అంటే ఏదో ఒక ఐటమ్ వెహికల్ ఉందనుకోండి స్కూటర్ కానీ కారు కానీ ఒకటి సరిపడుతుంది రెండు పెట్టుకున్నారనుకోండి ఇంకేం చేస్తారండి దాంతో అలాగ పరిగ్రహం నేను ఊరికే మోడర్న్ లైఫ్ స్టైల్ ప్రధానంగా నేను దృష్టాంతాలు చెప్తున్నాను మినిమల్ ఎంత మినిమల్ ఎంత అన్నది వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క సందర్భాన్ని పెట్టుకుంటుంది ఒకడికి మినిమల్ అయినది ఇంకొకటికి మినిమల్ కంటే తక్కువ పడవచ్చు కాబట్టి ఆ వ్యక్తి యొక్క సందర్భాన్ని పెట్టుకుంటుంది సో ఆ మినిమల్ పెట్టుకోవాలి అలాగే మాలలు ఉన్నాయనుకోండి ఓ పాతిక రకాల రుద్రాక్ష మాలలని ఏకముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష అంటే ఏదో పిచ్చి పిచ్చి యల్లో పిచ్చి అని ఓ సాను ఉంటుంది అలాగ ఇవన్నీ పోగేస్తూ ఉన్నాం స్ఫటిక మాలలని ఎందుకని మాలలు రామ నామంలో మహిమ ఉంటుందా లేకపోతే మాలలో ఉంటుందా ఎవరు చెప్పారండి కాబట్టి మాలలు పోగేటం భగవద్గీత అంటే మొత్తం భగవద్గీత పుస్తకాలకి కొనుగోతుంది అక్కడ పిచ్చి అంటే అలాగే ఉంటుంది భగవద్గీత పుస్తకాలంటే కొని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నలభై ఆరు వాల్యూములు కొనిపెట్టేస్తే వాడు విజ్ఞానం ఉంది అయిపోతాట అలా ఉండదు అడిగితే వచ్చిన వాళ్ళు చూసి చూడడానికి బాగుంటుంది కానీ ఈ రకమైన పరిగ్రహము అనవసరం సో అలాగే పరిగ్రహంలో భాగంగా నెట్వర్కింగ్ పీపుల్ తోటి రిలేషన్షిప్స్ అలా డెవలప్ చేసుకుంటూ పోవడం వాడు కనపడి హలో అనగానే ఆహా నీ టెలిఫోన్ నెంబర్ అంతా నీఈమెయిల్ అడ్రస్ ఏంటి అంటే నోట్ చేసేసుకోవటం తర్వాత వాడికి ఫోన్ చేసేట హౌడు యూడు అని ఎందుకంటే నేను అనవసరం కదా ఇటువంటి నెట్వర్కింగ్ ఉండకూడదు సో ఆ నెట్వర్కింగ్ యాటిట్యూడ్ ఉండరాదు ఏకాంత జీవనంలో ధ్యాన యోగానికి ఇవన్నీ కూడా ఆటంకాలైపోతాయి తర్వాత ఇలాగంటి పరిగ్రహములు ఇంకా ఏవైనా ఉన్నట్లయితే తర్వాత పరిగ్రహం అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను చూశాను బ్రహ్మచారి ఉన్నాడు ఆ మహా మహాత్ములు వచ్చారు బ్రహ్మచారి దేవికి వచ్చారు ఆ బ్రహ్మచారి పూజ చేసుకునే చోట పన్నెండు ఫోటోలు పెట్టాను ఆయన అడిగారు ఏమిట్రా నువ్వు ఏ మంత్రం చేస్తున్నావు ఎన్ని మంత్రాలు చేస్తున్నావు అంటే అక్కడ అరడు ఉన్నాయి శివుడికి పనికి విష్ణువుకి పనికిరాదు శివ మంత్రానికి రుద్రాక్ష మాల అలా చెప్తే వీళ్ళు నువ్వు రుద్రాక్షతో దీన్ని చేయకూడదు అని ఓ రూల్ పెడతాడు ఏదో పెద్ద రుద్రాక్ష దీనికి పనికిరాదు తులసి దానిని పనికిరాదు అని అలా పెడితే ఈయనకి ఈ మంత్రం ఆ మంత్రం ఇలాగో అరడోదని మంత్రాలు ఊరికే మంత్రాలు బోగిస్తా ఉన్నాయి ఎవడో కొత్త ఆయన ఊరిలోకి వచ్చాడు అనుకోండి ఆయన ఏమంటాడు నా దగ్గర ఫలానా మంత్రం ఉంది మిగతా మంత్రాలు అన్నింటికంటే ఇది శ్రేష్టం నిజానికి ఆయన మంత్రం ఆయనకు శ్రేష్ఠం నా మంత్రం నాకు శ్రేష్టం అది కరెక్ట్ కానీ ఆయన అలా మొదలు పెడితే వీడియోలో ఆ మంత్రం తీసుకుంటే వస్తుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త మంత్రాలు కొత్త కొత్త బొమ్మలు కొత్త కొత్త దేవుళ్ళు ఇవన్నీ ఇదో పరిగ్రహం దానివల్ల మనస్సు యొక్క ఏకాగ్రత భంగం అయిపోతుంది అలాగే పన్నెండు ఫోటోలు పెడితే మీరింకేం ధ్యానం చేస్తారండి కాబట్టి దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్సో వెరీ పికూలియర్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్ కాబట్టి ఒక మంత్రం ఒక అంత ఏకాగ్ర అంటుంటే అర్థం ఏంటండి ఏకాగ్ర చిత్తం ఫోకస్ ది మైండ్ ఆన్ వన్ థింగ్ వాట్ ఎవర్ దట్ వన్ థింగ్ ఈజ్ అండ్ వన్ థింగ్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు నేను ఉన్నమ శివాయ చెప్తున్నానండి మీరు నాకు ఎదుర మంత్రోపదేశం చేయండి నేను ఇంకా మంత్రోపదేశం ఎందుకు అదే సరిపడుతుంది అలా కాదు మీరు కూడా చేస్తే నాకు సంతోషంగా ఉండదు నేను ఇంకేం చేయను అదే సరిపడుతుంది అలా కాదు మీ చేత ఏమైనా సరే అదే చేస్తాను ఇజిట్ ఓకే కాబట్టి అలాగ ఇంకే ప్రతీది పెంచుకుంటూ పోవడం అనవసరం అలాగే పుస్తకాలు కొనం మానేయకండి పుస్తకాలు కొనండి మంచి పుస్తకాలు చదవండి ఆ ఏకాగ్రతకి ఉపయోగపడే పుస్తకాలు చదవాలి ఊరికే ప్రతీదీ కొనేసి ప్రతిదీ చదివేయడం కాదు కాబట్టి ఈ విధంగా పరిగ్రహము అంటే మనం సంసారంతో వ్యవహరించేప్పుడు మన ఈక్వేషన్ మన రిలేటింగ్ ప్రొసీజర్స్ మినిమలిస్టిక్గా ఉండాలి సో దాట్ మనము సంసారంలో వ్యవహరించేది మినిమల్గా ఉండి ఆ ఎనర్జీ కన్సర్వ్ చేసుకుంటే అప్పుడు మనస్సుని ఆత్మస్వరూపంలో ఏకాగ్రం చేసుకోగలుగుతారు కాబట్టి అపరిగ్రహము అనేది ఒక గొప్ప సాధనది నిన్ను పతంజలి మహర్షి యమ నియమాల్లో పెట్టారు యమాల్లో పెట్టారు యమములు ఐదు కదా యమములు ఐదు నియమములు ఐదు అంట్లో టెన్ కమాండ్మెంట్స్ లాగా ఐదు ఐదు పది సో టెన్ కమాండ్మెంట్స్ కాదు టెన్ కమాండ్మెంట్స్ లాగా అన్నాను కదా అందు గురించి సిమిలర్ టు దాట్ సో యమాల్లో ఉంది అపరిగ్రహం సో యమా అహింస సత్య బ్రహ్మచర్య అపరిగ్రహ యమా అపరిగ్రహము అపరిగ్రహం దానివల్ల ఎందుకు అపరిగ్రహం ఎందు ఎందుకు అంటే ఆయన పతంజలి మహర్షి అంటారు ఓ సూత్రం ఉంది అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ అని సూత్రం అపరిగ్రహాన్ని కనుక మీరు గట్టిగా పాటించినట్లయితే అంటే చాలా మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ బాహ్యంగా షో ఉండదు కొంతమంది మహాత్ములు అలా ఉంటారు ఓ మహాత్ములు ఉండేవారు ఆయన దగ్గర రెండు డ్రెస్సులు ఉండేవి ఒక డ్రస్ లైన్ మీద ఆరుతూ ఉండేది తడిపింది ఇంకో డ్రెస్సు ఒంటి మీద ఉండేది అలా ఉండేవి బయలుదేరమంటే ఆ డ్రెస్సు ఇల్లా లాగి మడత పెట్టి సజ్జర అంత అపరిగ్రహంగా ఉంది కాదు అప్పుడప్పుడు కొంచెం సిద్ధి అనిపిస్తుంది మనం ఇలాగ పోగులు పెడుతున్నామే అనిపిస్తుంది మనం పెట్టకపోయినా పోగు పడిపోతూ ఉంటాయి కూడా మనం పెట్టకపోయినా కూడా అవే పోగు పడిపోతూ ఉంటాయి సో ఆ పాపం ఆయన అలా ఉండేవి కాదు దాని అపరిగ్రహ స్థైర్యం అపరిగ్రహాన్ని బా బాగా స్థిరం చేసుకున్నట్లయితే జీవితంలో అప్పుడేమవుతుందంటే జన్మ కథంతా సంబోధ ఇప్పుడు మీరు పరిగ్రహం చేస్తున్నారనుకోండి ఆ పరిగ్రహం చేసి వస్తువుల యొక్క గుణ దోషాల మీద విచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు మీరు కెమెరా కొన్నారు కెమెరా అంత యూస్లెస్ అయితే మదే కానీ అవ్వట్లేదు సపోజ్ ఓ కెమెరా కొనాలనుకోండి ఇప్పుడు దాని మీద మీరు చేసే రీసెర్చ్ ఎంత ఉంటుందంటే వన్ వీక్ స్టడీ చేయడం సాసంగ్ కొనాలా లేకపోతే సోనీ కొనాలా లేకపోతే ఇంకొకటి ఏదో వచ్చింది పేనాసానిక్ ఐడియాస్ అంటాడు వాడు ఏమిటి ఐడియాస్ వాడు కరెక్ట్ ఐడియాస్ పేనాసానిక్ కొనాలా లేకపోతే మరొకటి కొనాలా మరొకటి కొనాలా ఇది మంచిదా అది మంచిదా వాడిది కొన్నట్ట వెళ్ళిది అది చూసి రాటం ఇంకొకటి అది కొన్నట్ట అది చూసిరాటం ఈ రకంగా మీరు వన్ వీక్ రీసెర్చ్ చేస్తారు రిసెర్చ్ చేసి ఏదో ఒక పీసు బోలంత డబ్బు పోసి కొనుక్కొస్తారు కొనుక్కొచ్చి ఫోటోకి ఇస్తారు అది సరిగ్గా రాదు మీకు బెంగా ఈ ఫోటో సరిగ్గా రాకపోవడానికి కారణమేమై ఉంటుంది వీటికి చేత కాకపో అవ్వచ్చు లేకపోతే కెమెరా సరిగ్గా తేడా ఉండవచ్చు ఏదైనా అవ్వచ్చు అది ఏదైనా ఇవ్వడానికి భయం ఇవ్వకుండా ఉండలేడు సో ఈ విధంగా దిక్కు దిక్కుమంటూ దాని మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతూ ఉండడం కొంతకాలం అయ్యేప్పటికీ దాని మీద శ్రద్ధ పోతుంది దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడు ఇంకో దాన్ని కొట్టుకోవడం ఈ రకంగా ఈ పరిగ్రహం మీరు ఎప్పుడైతే చేస్తారో మనసు సంసారంలోకి లాగివేయబడుతుంది సంసార విషయాల మీదే ఒకదాని నుంచి మరొకదాని మీద సంచారం చేస్తూ ఉంటుంది కోతిలాగా అటువంటి మనస్సుతో మీరు ధ్యానాన్ని చేయగలుగుతారు కాబట్టి పరిగ్రహం ఎంత మినిమమిస్టిక్గా ఉంటే మనస్సు అంత చక్కగా ఏకాగ్రమైపోతుంది జన్మ కథంతా సంబోధ జ్ఞానం వాటా మై నా స్వరూపమేమి హూయా మై అని భగవాన్ అమహర్షి ప్రశ్న హూయా మై స్వ వాటా మై అప్ టూ నేను జీవితంలో ఏమిటి సాధించాలనుకుంటున్నాను ఏమిటి నా లక్ష్యం ఏమిటి జీవిత లక్ష్యం ఏమిటి ఇటువంటి అత్యంత మౌలికమైన ప్రశ్నలు వీడు వేసుకోవటానికి అవకాశం దొరుకుతుంది వీడు కెమెరాల వెంట మరో దాని వెంట మరో దాని వెంట పరుగులు తీస్తుంటే ఇంక ఈ ప్రశ్నలే ఉండవు ఆ ఆ ప్రశ్నలే ఉంటాయి తప్పిస్తే ఈ ప్రశ్నలే ఉండవు కాబట్టి పరిగ్రహాన్ని బాగా తగ్గించాలి కాబట్టి ఇప్పుడు మనం రెండు అంశాలని డీల్ చేస్తున్నాం ఇక్కడ ఒకటే ఒకటి చిత్త ఏకాగ్రతకి సాధన చేయటం రెండవది ఆ చిత్త ఏకాగ్రతని సాధించటానికి కావలసిన మిత జీవనము రెండు కలిస్తే సో మీకు ఆ ధ్యాన సిద్ధిస్తుంది అది దాని ప్రోగ్రామ్ భాష్యకారులు ఆ పరిగ్రహరహిత పరిగ్రహం కూడా ఉండద్దు పరిగ్రహం అంటే పోగు చేయుట అయితే మరి పరిగ్రహం చేయడం అంటే పొద్దున సన్యాసం పుచ్చేసుకుంటే పరిగ్రహం ఉండదేమో అని అనుకుంటారేమో అలా కాదు సన్యాసం పుచ్చుకుంటే ఇంకో రకం పరిగ్రహం ఉంటుంది శిష్యుల్ని పోగేసుకుంటూ గడుపుతాడు పదివేల మంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు ఈ నెంబర్ని ఇరవై వేలు చేయాలి ఎందుకు ఏం చేసుకుంటారు ఇరవై వేల శిష్యులు ఈ చెప్పేది ఉండదు వాడు నేర్చుకునేది ఉండదు ఇరవై వేలు ఉన్నా ఒకటే ముప్పై వేలు ఉన్నా ఒకటే ఎందుకనవసరం కదా అదో పోగ కాబట్టి అది కాదు పాయింట్ అక్కడ ది స్పిరిట్ ఆఫ్ రనౌన్సియేషన్ అది సన్యాసం అంటాయి ఆయన భాష్యకారులు తప్పు చూడండి సన్యాసివేపీ సర్వపరిగ్రహ సన్ ఇర్థ సన్యాసం పుచ్చేసుకుంటే అయిపోలేదు సన్యాసం పుచ్చుకున్న పరిగ్రహం ఉండే అవకాశం ఉంటుంది సన్యాసం పుచ్చుకునే ఈ వస్త్రాలు పరిగ్రహం ధోతీలు ధోతీల పరిగ్రహం ధోతీలు ఎలాంటి ధోతీలు ఉండాలి స్పెషల్ క్వాలిటీ ధోతీలు ఉండాలి కస్టమ్మేడ్ కస్టమ్మేడ్ ధోతీలు ఉంటాయి రాధాకృష్ణ రాధాకృష్ణ క్లాత్ షో ఇక్కడ ఎక్కడో ఉంది సిటీగా అతను కొంతమంది సన్యాసులకి స్పెషల్ కస్టమర్ సప్లై సప్లై కస్టమర్ ఇంత అంచు ఉండాలి ఆ బంగారం ఉండాలి వెండి ఉండాలి అంచులో బంగారం వెండి ఎందుకంటే అనిపించి కాబట్టి ఏదో సంథింగ్ సో అంచు ఎంత పెద్దది ఉంటే వాడు అంత భక్తుడను ఏదో భ్రమ ఇది ఇటువంటి పరిగ్రహాలు మేము చేస్తు ఉంటాం ఎటువంటి పరిగ్రహాలు వస్త్రాలు అంగీ అదే రకరకాల మాలలు కృషికలో ఉంటే కంబళి పరిగ్రహం ఏదో జరిగా కదా ఇక్కడ ఎవరికి కంబలి అక్కర్లేదు అక్కడ కంబలీలు పరిగ్రహం ఓ అరడని కంబళీలు పెట్టుకోవడం ఏం చేసుకుంటావు అర్రదని కంబళీలు లేదా సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాన పరిగ్రహం కొంతమంది మాలను బాగా పరిగ్రహం చేస్తూ ఉంటారు కొంతమంది సన్యాసులు ఎన్ని మాలలు వేసుకుంటారు డజన్ మాలలు డజన్ మాలలు ఏం చేసుకుంటారు అండి yero know, something i don't know what it is there must be something hopefully amalalo bangaram adi pettukunte matram chala navasanam anand krishna nana ee bangaram annada asalu pettukokoddu kanchanam ramakrishna varu nivaru kanchanam patana pettukondaru why kanchanam fast fast so alagadu చెత్త సర్వపరిగ్రహస్థన్ యుంజీత ఇర్థ కాబట్టి సన్యాస గ్రహస్థ కాదు పాయింట్ చక్క సర్వపరిగ్రహస్గ్రహాన్ని విడిచిపెట్టి వ్యుంజీత అంటే చిత్త సమాధానాన్ని చేయవలరు మనస్సును ఏకాగ్రము చేయవలరు అశ్లోకమైంది తర్వాత శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుతం నాతి నీచం చుశోత్తరం ఇది మంచి శ్లోకం ఏ రకంగా కూర్చుని ధ్యానం ఎలా చేయాలి ధ్యానయోగం సిద్ధించటానికి అవసరమైన మిత జీవనం ఎలా ఉండాలి అన్నది పై శ్లోకంలో కొంతవరకు చెప్పారు ఇంకా కూడా చెప్తారు సో ఇప్పుడు సరే బాగుంది జీవనాన్ని మితంగా తయారు చేసి కూర్చున్నా ఇప్పుడు ధ్యానం ఉంటూ ఒకటి చేయాలి కదా అవి ఎప్పుడు చేయాలి పొద్దున్న సాయంకాలం చేయాలి ఎలా చేయాలి ఎక్కడ కూర్చొని చెయ్యాలి ఆ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ది డిసిప్లిన్ మెడిటేషన్ అనే డిసిప్లిన్ యొక్క వివరాలని ప్రారంభం చేసి చెప్తున్నారు ఈ శ్లోకం మంచిది శ్లోకము దీని భాష్యకారుల అవతారికి ఉంది అథేదానీ యోగం యుంజానస్ ఆసనాహార విహారాదీనా యోగ సాధనత్వ నియమో వక్తవ్య సో జీవన శైలి గురించి మిత జీవనాన్ని గురించి చెప్పిన తర్వాత అత ఇదాని ఇప్పుడు నియమో వక్తవ్య కొన్ని నియమాలని చెప్పాలి ఎందుకండి నియమాలు అంటే యోగ సాధనత్వేన నియమో వక్తవ్య యోగ యోగాన్ని వీడు సాధన చేయాలి ధ్యాన యోగాన్ని సాధన చేయాలి అంటే ప్రతిదినము ధ్యానాన్ని చేసుకుంటూ ఉండాలి విడిచిపెట్టకుండగా ప్రతిదినం భోజనం చేస్తున్నావా లేదా అలాగే ప్రతి దినం ధ్యానం చేయాలి భోజనం మూడు సార్లు చేస్తే కనీసం ధ్యానం రెండు సార్లు అయినా చేయాలి భోజనం మూడు సార్లు అంటే బ్రేక్ఫాస్ట్తో కలుపుకున్నాం ఈ మధ్యలో స్నాకింగ్ అని ఒకటి ఉంటుంది సో భోజనం అన్ని ఎప్పుడు పడితే ఎప్పుడేదో హోటల్ హోటల్లో వేసుకునే నోలుతోనే ఉంటారు అలా కాదు సో ఈ ఈ యోగ సాధన సిద్ధించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలని చెప్పడం అవసరం ఆయన చెప్తున్నాడు ఈ నియమాలు ఎవరి యోగం యుంజానస్య మేము ధ్యాన యోగాన్ని చేస్తున్నాము అనే ఆగ్రహం కనుక మీకున్నట్లయితే మీరు ఈ నియమాలని తప్పనిసరిగా పాటించి ఆ యోగ సిద్ధి మీకు లభించాలి ధ్యానంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ నియమాలు ఉండాలి నియమాలు దేనికి సంబంధించి ఉంటాయి ఆసన ఆహార విహారాధీనా ఆసనంతో ప్రారంభము ఆహార నియమం చెప్తారు విహారం ఉంటుంది విహారము అంటే సన్యాసులు కానీ గృహస్థులు కానీ సమాజ జీవితంలో ఉన్నప్పుడు విహారం ఉంటుంది అంటే విహారము అంటే ఇప్పుడు గృహస్థు ఉన్నాడు అనుకోండి ఎవరైనా పెళ్లికి పిలిచారనుకోండి వెళ్తారు అది విహారము అంటే లేకపోతే ఏదైనా టీవీ చూశారనుకోండి నలుగురు ఐదుగురు కలిసి అది ఒక విహారం ఎంటర్టైన్మెంట్ తర్వాత సన్యాసం ఉన్నాడు అనుకోండి వీళ్ళకుండే విహారాలు వీళ్ళకుంటాయి ఎవరో పిలుస్తారు ఎవరో భిక్ష అంటారు సామూహిక భిక్షను పిలుస్తారు పడిపోవడం సత్సంగం ఏదో ఉంటుంది తర్వాత కడుపున భోజనం అది చేసిన విహారం అదో రకం విహారం అయితే సాధు సమావేశాలు ఎవ ఉంటాయి అదో విహారం లేదా ఎప్పుడైనా టీవీ అది చూస్తే అదో రకం ఎంటర్టైన్మెంటు సో ఈ విధంగా ఈ ఈ విహారం అనేది ఒకటి ఉంటుంది దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది యోగ్యమైన విహారం ఉండాలి లిమిటెడ్గా ఉండాలి యోగ్యంగా ఉండాలి ఆసనము ఆహారము విహారము ఇక ఆది శబ్దం చేత ఏవో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఐటమ్స్ ఆదిశబ్దం చేత గ్రహింపబడతాయి సో వీటిని అన్నింటినీ చెప్పాల్సిన అవసరం ఉందని ఆహారం గురించి అన్ని గురించి కూడా చెప్పే సందర్భం ఆదిశబ్దం చేత నిద్ర తెలివిగా ఉండటం ఎప్పుడు తెలివిగా ఉండాలి ఎప్పుడు నిద్రపోవాలి ఈ నిద్ర నిద్ర తేడా వచ్చిందనుకోండి ధ్యానం దెబ్బతింటుంది నిజానికి నిద్ర కనుక సరిగ్గా అది ఒక పద్ధతిగా లేకపోతే ధ్యానం బాగా డిస్టర్బ్ అవుతుంది అలాగే తెలివిగా ఉండటం విషయంలో కూడా నిద్ర తెలివిగా ఉండటం ఆ వస్తువులను కూడా కేర్ఫుల్గా వర్కౌట్ చేసుకోవాలి సహజ స్థితే దానికోసం బిగుసుకుపోయి ఏదో కష్టపడిపోవాలనే అభిప్రాయం కాదు వాటిని సహజంగా ఉండాలి సహజంగా ఉండడం అంటే వాటిదారిన వాటిని వదిలేస్తే అవి సహజంగా ఉండిపోతాయి కానీ మనం ఏం చేస్తామంటే వాటిని పని కట్టుకుని దానివల్ల ఇబ్బందులు వస్తాయి అన్నమాట ఇదంతా చెప్పాల్సింది ఉంది ఓకే ప్రాప్తయోగ లక్షణం తత్ఫలాది కంచ నిత్యత ఆరభ్యతే ఇప్పుడు వీటికి యోగం సిద్ధించింది ఎలా ఆ లక్షణాలు ఏమిటి యోగంలో మనకి ప్రోగ్రెస్ లభిస్తుంది అంటే ఎలా ఉంటుంది ఆ లక్షణాలు ఏమిటి ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి నా అభిప్రాయం జ్వరం రావాలని కాదు వస్తే ఒకవేళ వస్తే సో జ్వరం వస్తే ఏదో డాక్టరు యాంటీబయాటిక్స్ వేస్తారు ఏదో అందాజాగా ఇస్తారు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి ఆ బ్యాక్టీరియాని గుర్తించి దానికి తగ్గ బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియల్ ఇవ్వటం అదో పద్ధతి ఇప్పుడు అంత దాకా ఎక్కడికి ఉంటుంది బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఎక్కడికే ఉంటుంది అప్పుడు ఆ సమాజంలో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏ ఫీవర్స్ ఉన్నాయో చూసి ఏదో యాంటీబయాటిక్స్ ఒకటి జనరల్గా ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తారు ఏదో మ్యాక్సిస్ లేని అని ఏదో ప్రిస్క్రైబ్ చేస్తారు అది వీడు వేసుకుంటాడు సో వేసుకోగానే రోజుకు రెండు ట్యాబ్లెట్లు వేసుకోమంటారు రెండు వేసుకుని మొన్నటి పొద్దున్న నిద్ర లేచేపటికి కొంత థెరిపి అనిపించి ఇంకా జ్వరం ఉంది ఇంకా మూడు రోజులు ఉంటుంది కానీ కొంత మనకి రికవరీ ఉన్నట్టు కొంత ఈజీ ఫీలింగ్ వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటి పర్వాలేదు యాంటీబయాటిక్ పనిచేస్తోంది అని తెలుస్తుంది అలాగే మీరు ధ్యాన అభ్యాసం చేస్తున్నప్పుడు మీ మనస్సుకు ఒక ఏకాగ్రత ఒక ప్రసన్నత శాంతి లభిస్తూ తర్వాత మీకు పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి సమాజంలో ఎదురవుతాయి ఇంట్లో కూడా ఎదురవుతాయి కుటుంబంలో కూడా వ్యతిరేక పరిస్థితులు వస్తూ ఉంటాయి సమాజంలో ఎలాగో వస్తాయి వచ్చినప్పుడు మీ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎంతవరకు ఉంది మీరు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతున్నారా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఘోరంగా డిస్టర్బ్ అయిపోతారు మీకు ఉదాహరణకి ట్రాఫిక్ వచ్చిందనుకోండి ట్రాఫిక్ జామ్ వచ్చినా మీరు అలా చిరునవ్వుతోటి కామ్గా ఉన్నారు అంటే మీరు బాగానే ధ్యాన యోగం మీకు బాగా వర్కౌట్ అవుతుంది అని అర్థం అలా కాకుండా ట్రాఫిక్ జామ్ రాగానే ఇంకా అక్కడి నుంచి మీరు ఇంకా తిట్లు పురాణాలను అంకించుకున్నారనుకోండి అలా చేస్తారు కొంతమంది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఒక్క ఆ వాట్ ఈస్ దిస్ నేను ఐఎమ్ నాట్ యూజింగ్ ఆల్ ది వర్డ్స్ సో అలాగే మీరు ఊరికే డిస్టర్బ్ అయిపోతున్నారు ఒక్క మాన్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దాట్ అంటూ వీడు ఊరికే ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు సో అర్థం ఏంటంటే వాడికి యోగం ఏమీ పట్టలేదని అర్థం చాలా అన్ చాలా డిస్టర్బ్డ్ కండిషన్లో ఉంటాడు మనిషి వాడికి యోగం ఇంకా వర్కౌట్ కావటం లేదనమాట ఊరికే అయితే యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నాడు కానీ జ్వరం ఏమీ తగ్గలేదు ఈ సంసార జ్వరం అది ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా సంసార జ్వరం ఈ మామూలు ఈ దేహానికి వచ్చిన జ్వరం అయితే యాంటీబయాటిక్స్ ముందు తగ్గుతుంది సంసార జ్వరం తగ్గదు అది పెరుగుతూ ఉంటుంది కూడా పైగా దాన్ని తగ్గించుకోవాలంటే కొంచెం మరి ఆ బ్యాన్ మీరు ధ్యాన యోగాన్ని కొంత ప్రేమగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది మీరు చూస్తే తెలిసిపోతుంది జ్వరం వచ్చిన వాళ్ళే కొంతమంది జనులు అర్జునుడు అన్నాడు నాకు జ్వరం వచ్చిందన్నాడు సో ఏమిటి జ్వరమే వచ్చిందంటే ఆవేశం ఆ ఎక్సైట్మెంట్ చాలా ఎక్సైట్ అయిపోతూ ఫ్రస్ట్రేషన్ కోపం కోరికలు మరొకటి మరొకటి ఆ మనస్సు ఒక భూతావేశం వచ్చిన వాళ్ళలాగా చేస్తుంది అలాగా అలా ఉంటారు సమాజంలో జనులు చాలా ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటారు సో అది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ శరీరానికి కూడా చాలా హానికరం ఆ నర్వ్స్ చాలా టాట్గా బిగించిన వైలెన్స్ స్ట్రింగ్లోగా ఉంటాయి నర్వ్స్ మనిషిని ముట్టుకుంటే ఎగిరిపడుతూ ఉంటాడు అంత ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటాడు మనిషి సో అలా ఉండకూడదు అదంతా కూడా ఒక అన్బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అది నెగిటివ్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎలా ఉంటుంది ఎంతో నిబ్బరంగా ఉంటాడు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఆటంకాలు వస్తూ ఉంటాయి ఏమొచ్చినా కూడా అలా చిరునవుతూ ఉంటాడు ఎవడో వచ్చేదో పరుషంగా మాట్లాడిపోతాడు అలా చిరునవ్వుతూ ఉంటుంటాడు తర్వాత ఓ కొన్ని సందర్భాల్లో అనుకూలిస్తే కొన్ని సందర్భాల్లో అనుకూలించవు అదే మనిషి ఓ సందర్భంలో మీనింగ్ ఫుల్గా బిహేవ్ చేస్తాడు మరో సందర్భంలో అవగతవంత బిహేవ్ చేస్తాడు అదే మనిషి అయినా కూడా చిరునవ్వుతోటి ఆశీర్వదిస్తా మంచిది కానీ ప్రస్తుతానికి ఎలా ఉన్నావు నువ్వే వస్తావు దారితో నేను ఏమనుకుంటాడో అలా శాంతంగా అంటే ఆహా వీడు యోగంలో ముందుకు అడుగు వేస్తున్నాడు ప్రాప్త యోగ లక్షణం యోగంలో ప్రోగ్రెస్ చేసిన వాడి లక్షణాలు ఎలా ఉంటాయి అవి చెప్తారు తర్వాత ఫలాది కంచ వీరు యోగంలో ప్రోగ్రెస్ అవుతుంటే మీ ఆ సమబుద్ధి అనే అనే ఆ మార్గంలో మీకు ఆ ఫ్రీడమ్ లభిస్తుంది గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ ముక్తి విముక్తి సో అది ఎలా లభిస్తుంది అది ప్రోగ్రెస్ వచ్చేప్పుడు మీకు ఆ ఫలం ఆ అనుభవం ఏ విధంగా ఉంటుంది అది కూడా వర్ణించాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ వర్ణిస్తే అక్కడికి ధ్యాన చాలా సమగ్రంగా ఉంటుంది అని తత్ర ఆసనమేవ తావత్ సో ఇవన్నీ వర్ణించే సందర్భం ఉంది వర్ణిస్తారు కూడా కానీ సో మెనీ థింగ్స్ ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ రావాలి కాబట్టి మొట్టమొదటగా ఇన్ని ఉన్నప్పటికీ మొట్టమొదట అసలు ఆసనం ఎలాగా ఆసనాన్ని ముందు ఓ రోజు మీరు పళ్ళ బిగుతో ఎంతసేపు ధ్యానం చేసేసిన మొన్న మళ్ళీ వారం రోజులు అసలు మళ్ళీ నెల రోజుల దగ్గర దాని తోలికి రాదు అలాగంటే క్షణికావేశము ఆరంభ సూరత్వము అవన్నీ వర్క్ వర్కౌట్ కావు కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి ఐదు నిమిషాలు స్థిర సుఖం ఆసనం ఆసనం యొక్క లక్షణం తెలిసి ఐదు నిమిషాలు మొదటి వారం లేకపోతే మొదటి పదిహేను పది రోజులు రెండు నెలలో మూడు భాగాలు చేసుకుంటే ఇంకో పది రోజులు పది నిమిషాలకు పెంచటం మూడో పది రోజులు వచ్చేపటికి పదిహేను నిమిషాలు మీరు స్థిరంగా ఇలా కూర్చుని ఉండగలిగితే ముందు దేహము దేహం కదలకుండాగా ఉండగలిగితే అక్కడికి ఆసనంలో మీరు ప్రోగ్రెస్ చేస్తున్నారని అర్థం ఆసనం ఎప్పుడైతే స్థిరమవుతూ ఉంటుందో క్రమంగా మనస్సు కూడా వర్షంలోకి దేహము మనస్సు అవి పరస్పరము కలిసి సో దేహాన్ని మీరు ఎప్పుడైతే స్థిరం చేశారో మనస్సు స్థిరం అవుతుంది మనస్సులో ఉండేటువంటి కామనలు ఆవేశాలు భావాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి చాలా క్లోజ్లీ రిలేటెడ్గా ఉంటాయి దేహము మనస్సును కాబట్టి దేహంతో ప్రారంభించి మొట్టమొదట ఆసనాన్ని చెప్తున్నారు మీరు ధ్యానం చేయడానికి ఎక్కడ కూర్చుంటారో ఆ చోటు శుచిగా ఉండాలి శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచిగా ఉండాలండి శుచి అంటే క్లీన్గా హైజీనిక్గా ఉండాలి సో ఆ శుచి లేకుండగా ఊరికే అంతాను దుమ్ము ధూళి లేకపోతే అగరబత్తీలు వెలిగించేసి అది కాస్త మొత్తం అంతా ముక్కంతా కూడా మళ్ళీ వారం రోజులక కంఠం పోయేట్లాగా అగరబత్తీలు వెలిగించేసి ఆ వాతావరణం అంతా చాలా ఇంటెన్స్ ఫ్రాగ్రెన్సెస్ పెట్టేసి అలాగే చేయకూడదు క్లీన్గా ఉండాలి ధ్యానా ప్లేస్ అంటే పూజాగృహం ఉందనుకోండి క్లీన్గా ఉండాలి దాని నిండా మళ్ళీ గరేజీలో గరాజులో సామాన్లు నింపేసినట్టుగా దీన్ని సామాన్లు నింపేసేసి అలాగే కూడా అనవసరం అని అనిపిస్తుంది చూడండి ఎవరి యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి నేను చెప్పేవేవో నేను చెప్తాను మీకు ఏది అనుకూలమో అది మీరు తీసుకోండి నేను చెప్పింది మీకు అనుకూలంగా లేదని మీరేమో మరోలా అనుకోకండి క్రీప్ అన్ ఓపెన్ మైండ్ సో నేను వచ్చి మీ ఇంట్లో దూరి చూసింది లేదు నాకు తోచినవేవో నేను చెప్తున్నాను మీకు నచ్చినవి మీరు తీసుకోండి సో ఒక స్థానం అది శుచి అయినటువంటి ప్రదేశం అయి ఉండాలి కంటే శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ శుచౌ దేశే ప్రతిష్టాప్య ఆసన స్థిరం ఆసనం ఆత్మన ఆసనం అనే పదానికి సందర్భాన్ని బట్టి రెండు అర్థాలు వస్తాయి ఇప్పుడు దానికి నేను కూర్చున్నాను రెండు రెండేళ్ల కాళ్ళు మెలుక వేసి కూర్చున్నాను దీన్ని సుఖాసనము అనొచ్చు ఇది ఒక ఆసనం పోషర్ అనమాట దీని మీద కూర్చున్నాను ఇక్కడ ఒక కంబలి వేసి దాని మీద వస్త్రం వేసి దాని మీద కూర్చున్నా ఇది కూడా ఆసనమే కాబట్టి ఆసనం అనే సందానికి రెండు అర్థాలు ఉంటాయి సో ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆసనము ఇది ఆసనం ఈ ఆసనం కాదు ఈ ఆసనం తర్వాత వస్తుంది కాబట్టి ఒక ఆసనం అది డిస్క్రైబ్ చేయబోతున్నారు సో ఒక ప్లాట్ఫామ్ ఒకటి చూసుకొని ఆ ప్లాట్ఫామ్ మీద ఒక సదర ఒక మ్యాక్ట్ లాంటిది వేసుకొని కూర్చొని మీరు చేయాల్సి ఉంటుంది ఆత్మనహ అంటే మీ స్వంతది ఉంటే బాగుంటుంది ఒక ఆసనం ఆ సమయానికి ఎవరికి దొరికితే వాళ్ళ దానితోటి ఇప్పుడు సంధ్యావందనం చేసుకునేవాడికి ఓ పంచపాత్ర ధరణి వాడిది వాడికి పెట్టుకోవాలి అప్పుడు ఎవడితో దొరికితే అది లాగేసుకుని సంధ్యావందనం చేస్తూ ఉండడం అది ఇంకోటి మాల లాగేసుకుని మాలకు ఉండడం ఇంకోటి పుస్తకం లాగేస్తూ పనిచేస్తూ ఉండడం అలాగంటే ఎవడ స్వంతం వాడుకుంటే మంచిది ఆత్మనహానం ఉన్నందుకోసం చెప్పాను తనది అయ్యి ఉంటే మంచిది కాబట్టి సో దాట్ ఆ ఆసనం మీద మీరు కూర్చోగానే ఆ బాడీ మైండ్ ఆ మూడ్లో పడిపోతాయి ఒక ఒక స్లాట్లో ఫిట్ అయిపోతాయి అక్కడ కూర్చోగానే బాడీ మైండ్ ఆటోమేటిక్గా ధ్యానం వైపుగా వెళ్ళిపోతాయి అనమాట ట్రైనింగ్ ఓరియంటేషన్ వచ్చేస్తుంది అందుకోసం సేమ్ ప్లేస్ ఉంటే మంచిది దీని మీద మొదలైన మహాత్ములు వాళ్ళ వాళ్ళ అనుభవాలను జోడించి చెప్పారు ఏమని చెప్పారంటే రోజు ఒకే చోట కూర్చుని ధ్యానం చేయమన్నారు స్వామి రాజయోగం పుస్తకంలో ఇవాళ పొద్దున్నేమో కిచెన్లోనో రేపు పొద్దునేమో బెడ్రూమ్లోనూ అలాగే దాన్ని పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా తిప్పకుండా ఎక్కడో ఒక ప్లేస్ మీరు ఫిక్స్ చేసుకుని కూర్చోండి ఇల్లు చెన్నై ఇల్లు ఉంటే కూడా ఏమి సమస్య కాదు ఆ సందర్భం చూసుకుని బెడ్రూమ్ బెటర్తో అవాయిడ్ అని కూడా చెప్తారు ఒకవేళ కుదరకపోతే బెడ్రూమ్లోనే ఒక కార్నర్ పెట్టుకుని ఏమంటే మళ్ళీ దానికోసం ఇప్పుడు కస్టమ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఏం చేయడానికి కర్లేదు ఎవరినో పిలుచుకొచ్చి దానికి ఏదో కట్టి ఇంక ఈ డబ్బుకు ఖర్చు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి అలాంటివన్నీ అనవసరం సో ఉన్న దానితోటి చేయటం మళ్ళీ దాని చుట్టూ పరిగ్రహాన్ని నింపకూడదు కొంతమంది ఏం చేస్తారంటే సాయి పూజా సామాగ్రి స్టోర్ వెళ్ళిపోయి వెయ్యి రూపాయలు సామాన్లు కొనుక్కొచ్చేస్తే ధ్యానం సెటిల్ అయిపోతుందని అలా అనుకోద్దు కాబట్టి సామాన్లు కొనేయటం కాదు కావాల్సిన ఇక ధ్యానానికి ఏ సావాలో అక్కర్లేదు డిసైడ్ సామాన్లన్నీ వదిలిపెట్టడమే ధ్యానం కనుక ఒక ఆసనం సింపుల్ ఆసనం ఈ బొంత కుట్టుకుంటారు చూడండి అలాంటివింటే కూడా సరిపడు లేకపోతే పాత కంబళి నీళ్ళ నాలుగు మడతలు వేస్తే అదే ఆసనం సో దాన్ని దానికి రిజర్వ్ చేసి పెట్టడం ఎప్పుడైనా నెలకొస్తారో ఎప్పుడో దాన్ని దూరపడమో లేకపోతే కొంచెం ఉతకడమో ఏదో అవసరాన్ని బట్టి దాన్ని చేయాల్సింది సో ఉండాలి తర్వాత ప్లాట్ఫామ్ ఒకటి మీకు నాత్యుచ్చరితం నాతి నీచం మరీ ఎత్తవద్దు మరీ లోతుగా వద్దు కొంతమంది చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే కొండ మీద కూర్చుని జపం చేస్తానని కొండ మీదకి వెళ్ళి లేకపోతే పెద్ద రాయి ఒకటి బండరాయి ఒకటి ఎక్కి దాని మీద కూర్చుని జపం చేస్తాను పూల వాళ్ళు ఉంటుంది అలాగే అనవసరం ఎత్తైనా చోట లేకపోతే ఒక పెద్ద టేబుల్ ఒకటి సంపాదించి మంచి స్పెషల్ టేబుల్ దానిమీద ఎక్కేసి అక్కడ ఆసనం విషయం కూర్చుని ఇలా జపం చేస్తాను అలాంటి అనవసరం ఇప్పుడు నేను ఎత్తు మీద కూర్చున్నానంటే అందరికీ కనపడడం కోసం ఓపెసం అంతా మీద కూర్చున్నాను ఆ ఎత్తు కూడా అక్కడ ఉండే ఆడియన్స్ని బట్టి ఉంటుంది అంతకుముంచి ఎత్తుకోవడానికి అవసరం మామూలు సమతలంగా ఉంటే చాలా శ్రీకృష్ణుడికి సమా అంటే చాలా ఇష్టం మరీ ఎత్తవద్దు మరీ పల్లవద్దు అంటే అర్థం ఏంటండి సమా అని అర్థం సమమైన ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి మరీ లోతొద్దు కొంతమంది సెల్లార్ పెట్టుకుంటారు ఆ సెల్లార్లో ఒక వెళ్ళిపోయి అక్క అలా అనవసరం మీరు మామూలుగా దీనికోసం అని చెప్పేసి ఒక లోతైన గొయ్యిలాంటివి తవ్వుకుని అలాగ మా చెప్పడం కృషి ఒక ఆయన ఆయన తపస్సు చేస్తా అన్నాడు నేను తపస్సు మామూలుగా తపస్సు చేస్తాను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడం ఎందుకు చేసుకోవచ్చు తపస్సు చేసి వాళ్ళు ఊళ్ళో ఆ తర్వాత మొదలు పెడతారు తపస్సు ఇదేదో చిత్రంగా ఉంటుండే ఎనీవే తపస్సు చేస్తానని ఊళ్ళో ఎక్కడ చేస్తారంటే ఆ రావి చెట్టు కింద ఒక పెద్ద గొయ్యి తవ్వితే ఆ గొయ్యిలో కూర్చుని తపస్సు చేస్తాను సరే గొయ్యి తవ్వారనుకోండి అక్కడ గొయ్యి తవ్వితే ఏమవుతుంది దాని నుంచి నీళ్ళలోవి కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు దానికి నీళ్లు రాకుండా ఉండడం కోసం కొంత ఇసక వేయమన్నారు ఇసక వేసిన తర్వాత చుట్టూ ఒక ప్లాస్టిక్ లైనింగ్ ఏదో చేయించాలి వాటి ఆల్సి కాబట్టి గోతులో కూర్చుని జపం చేయటం కొండ మీద ఎత్తైన రోడ్డు కూర్చుని జపం చేయటం ఇలాంటివన్నీ అనవసరం సమతలమైన స్థానాలు అంత సమా ఉండాలి అవునండి ఆ స్థానం చూసుకుని దా అక్కడ చైలాజిన కుషోత్తరం అంటే ఉత్తి నేల మీద కూర్చుని జపం చేయకూడదు అనే అభిప్రాయం ఎందుకంటే ఉత్తి నేల మీద కూర్చుని జపం చేస్తే ఆ నేలకు ఏదైనా తడి ఉన్నట్లయితే ఆ తడి శరీరానికి తగిలి ఈ ఎముకలోవి ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తడి చోట కూర్చుంటే ఈ మోకాలు ముక్కులోవి వస్తాయి తడి ఎక్కువగా ఉన్న కాబట్టి పొడిగా ఉన్న తోట కూర్చోవాలి అదొక కారణం రెండవ కారణం ఏంటంటే పురుగులు చీమలు అవి పాకుతూ ఉంటాయి అంచేతం ఏదైనా ఒక ఆసనం ఉంటే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది మూడవ కారణము బాడీ ఒక మ్యాగ్నెట్ ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెట్ ఆ మ్యాగ్నెట్కి మ్యాగ్నెట్కి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండగా ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ మధ్యలో ఉంటే మంచిది అందుకోసమని ఒక మ్యాట్ అంటే చాప చదారా అని అంటారు ఇంత ఇంత ఉంటే చదరంటారు పెద్దదిగా ఉంటే చాప అంటారు ఎలా అయినా పొరవాలేదు అదో మడత పెట్టి వేసుకోవటం తర్వాత ఈ రోజుల్లో మట్టిళ్ళు కావ మట్టిళ్ళు ఉండేవి మట్టి కొంత సాఫ్ట్గా ఉంటుంది ఎంత గట్టిగా ఉన్నా సాఫ్ట్గా ఉంటుంది వేరే ఈ సిమెంట్ ఉందనుకోండి ఇది చాలా హార్డ్గా ఉంటుంది అక్కడ మీరు కూర్చోగానే ఈ మీద నెప్పి పుట్టడం ప్రారంభిస్తుంది అందుకోసం మీరు వేసుకునే ఆసనం ఒకంత సాఫ్ట్గా ఉంటుంది అలాగనే సాఫ్ట్గా ఉంది దాన్ని మళ్ళీ పిల్లోసులు అయితే డన్లప్పు అది పెట్టేసి అలా కూర్చోగానే మెత్తగా ఇపోయిట్లో ఉండకూడదు అది ఇక ఇప్పుడు మీరు కూర్చున్న ధరక ఉంది చూడండి ఐడియల్గా ఉంటుంది ఒకవేళ దాన్ని డబ్బులు చేస్తే ఇంకా కన్వీనియంట్గా ఇట్ ఈస్ హార్డ్ జట్ సాఫ్ట్ నడిచేప్పుడు కూడా ఇలాగంటే హార్డ్ సర్ఫెస్ మీద నడిస్తే మొక్కలు నొప్పులు వస్తాయి మరీ హార్డ్గాను ఉండకూడదు సాఫ్ట్గాను ఉండకూడదు తూ మచ్చి సాఫ్ట్గాను ఉండకూడదు ఆ రకంగా ఒక ఆసనాన్ని నిర్మాణం చేసుకోవాలి దానికి శ్రీకృష్ణుడు అప్పుడు ఉండే సందర్భాన్ని బట్టి ఆయన కొంత రికమెండేషన్ చూస్తున్నాడు వస్త్రం అన్నాడు చైలా అంటే వస్త్రంతో చేసింది చేలా అంటే వస్త్రం చేలంతో చేసింది చైల అంటే బొంత అని చెప్పాను నేను అది పాత వస్త్రాలు చిరిగిపోయిన పనిచర్లు చీరలు ఇవన్నీ ఇలా మరతలు పెట్టి ఇలా పుట్టుకుంటే అవుతుంది అది వస్త్రం బొంత అంట చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది సో అది చైల తర్వాత దర్భలకి వైదిక సంస్కృతిలో ఒక పవిత్రత ఉన్నది తర్వాత దర్భలు ఇన్సులేటింగ్ మెటీరియల్ కూడా వైదికలు ఎప్పుడేమైనా యజ్ఞం చేసేప్పుడు దర్భలతో చేస్తారు కాబట్టి అదే సంస్కారం దాన్ని మనస్సులో పెట్టుకుని ఆ దర్భలతో చేసిన చాప ఇప్పుడు మీరు చేప అంటే ఎక్కువ నింటే ప్లాస్టిక్ కాపలు వచ్చాయి కానీ ఒకప్పుడు చాప అంటే తుంగచాప లేకపోతే తాటాకు చేప తాటాకుతో చేసేవారు లేకపోతే ఈత ఆకుతో చేసేవారు ఈత ఆకు చేప ఏమంటాయి వైదికుడు తాతకు ఈతకు ఇష్టపడారు ఎందుకంటే ఆ తాటి చెట్టు నుంచి ఈత చెట్టు నుంచి కళ్ళు వస్తుంటాయి అంటే ఈ ఆకుకి కళ్ళు వాసన ఉంటుందని కాదు ఆ కనెక్షన్ మైండ్లో కనెక్షన్ తాటి చెట్టు కింద కూర్చుని నీళ్ళు తగిరా లేదా సాగుతుంది అందుకే తాటి ఈత దే డోంట్ లైక్ ఇట్ వాళ్ళు ఏం చేస్తారంటే దర్భలు ఓ యజ్ఞంలో దర్భలు పడతారు అగ్నిహోత్రంలో దర్భలు పడతారు కాబట్టి దర్భాసనము అంటారు దర్భ కుష కుష్రాస్ తొంగ కూడా సిమిలర్ టు దాట్ నాట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ బట్ సిమిలర్ టు దాట్ చక్కటి ఇన్సులేటింగ్ మెటీరియల్ పవిత్రంగా కూడా ఉంటుంది అది తర్వాత అజినము అని చెప్పారు అజినము అంటే లేడీ చర్మము ఇప్పుడు మీరు లేడీ చర్మం కోసం పరుగులు మొదలెట్టద్దు లోకంలో ఇలాంటి పిచ్చులు కూడా ఉంటాయి చర్మాలు అమ్మేవాళ్ళు ఉంటారు కొనేవాళ్ళు ఉంటారు అవన్నీ అనవసరం కొంతమంది పులి చర్మం అని ఇలాంటివన్నీ ప్రచారంలో పెడతారు అమాయకులు కాబోసు అనుకుంటారు సో పులి చర్మాన్ని కలిగి ఉండడం ఇల్లీగల్ ఇట్ ఈస్ రాంగ్ అలాంటి పనులు ఏం చేయకూడదు కాబట్టి అజినము అంటే తనంతా తాను అడవిలో సంచరిస్తూ కింద పడిపోయిన లేడి ఉంటే ఆ లేడి చర్మాన్ని వేస్ట్ చేయకుండా తీసుకొస్తే ఆ లేడి చర్మం వేసుకుంటే వేసుకోవచ్చు అది కూడా ఒక వైదిక సంస్కృతిలో భాగంగా కర్మకాండలో ఉంది అందుకోసం చెప్పారు ఇప్పుడు మీరు దానికోసం బయలుదేరక్కర్లేదు అదట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఒక చా చాప వేసుకుంటే సరిపడుతుంది ఈ అజినమ్ము అనే బేసిస్ మీద దాని స్పిరిట్ తెలుసుకోవాలి కానీ లెటర్ తీసుకోకూడదు స్పిరిట్ తీసుకోవాలి ఇప్పుడు లెటర్ని తీసుకుంటే రాంగ్ డైరెక్షన్లో పోతుంది మీకు అనేక దృష్టాంతాలు ఉంటాయి సమాజ జీవితంలో ముఖ్యంగా మతపరమైన జీవితంలో దృష్టాంతాలు ఉంటాయి మనం ఈ విషయాన్ని మళ్ళీ క్లాస్లో చర్చిద్దాం ప్రస్తుతానికి ఇక్కడ ఆపి ం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశ్శాంతిశ్శాంతి హరి